అవగతే అస్థు ఏవ అనర్థక్యం మీకు ఆత్మస్వరూపం తెలుసుకున్న తర్వాత ఇంక శాస్త్రం వ్యర్థమవుతుంది అవనే యాంటీబయాటిక్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకా యాంటీబయాటిక్ ఇంకో పనికి దాంట్లో పని లేదు కరెక్ట్ అండి ఇంకొని ఇంకేముందండి అవసరం లేదు విషయం కూడా ఒకరు ఎందుకంటే ఇంకా దానివల్ల ప్రయోజనం ఉంటుంది అలాగే ఆత్మస్వరూపం మీకు తెలిసిపోయింది అనుకోండి అప్పుడు ఇంకా మీరు ఈ పుస్తకాలు ఇప్పుడు మనం ఈ పుస్తకాలు సెకండ్ హ్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తారు లేకపోతే ఎవరికో ఇచ్చేస్తారు పద్ధతులకి పేస్ అయిన వాళ్ళని చూడండి మీరు వాళ్ళు ఏం చేస్తారు ఆ పుస్తకాలన్నీ ఎవరికో ఇచ్చేస్తారు కొంతమంది ఉంది ఇస్తారు మేమైతే రిజర్వ్ చేస్తున్నాయి ఇవ్వడం ఇంకా వాడు ఇంకా హాఫ్ ఇయర్లీ పరీక్ష ఇంకా పరీక్షలు తిందే నెల రోజుల ముందే రేని పుస్తకాలు ఆపుకోవాలి అలా రిజర్వేషన్స్ సో ఆ పుస్తకాలు అలాగే ఆత్మస్వరూపం తెలిసిపోయింది అనుకోండి కొంతమంది అమ్మేవారు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు సెకండ్ హాఫ్ ప్రైజ్ పొంది ఎంతో అమ్ముతున్నారా ఆరు రూపాయల పుస్తకం ఉంటే మూడు రూపాయలు పుస్తకం ఏదో చేసేవారు అలా పూర్వకాలలో ఉంది అలాగే ఆత్మస్వరూపం తెలిసిపోయింది ఇప్పుడు ఇంకా ఉపనిషత్తులు మరో ఉపదేశ కాలము గ్రంథములను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదా లేదు అయితే ఇవన్నీ అనవసరం అనవసరం కాదు మరి వాడికి ఎవరు వాడికి అవసరం కాబట్టి తెలిసిన తర్వాత ఆనర్థక్యము వ్యర్థము అనే మాట అంగీకారమే అవగమానర్థక్యం అది ఇది చేత్మస్వరూపము తెలియట కూడా అనవసరమే ఎందుకంటే తెలియకపోయినా బ్రహ్మే తెలిసినా బ్రహ్మే కాబట్టి తెలియడం కూడా అనవసరమే శాస్త్రం అనవసరమే కాదు తెలియడం కూడా అనవసరం జ్ఞానం కూడా అనవసరం అని పూర్వపక్షం ఎందుకని జ్ఞానానికి ముందేమిటి బ్రహ్మ జ్ఞానం తర్వాత ఏమిటి బ్రహ్మ ఇంకెది జ్ఞానం జ్ఞానం బోధించే శాస్త్రం అంటే అలా చెబుతూ జ్ఞానం కూడా అనవసరం అంటే నా అది సరికాదు ఎందుకో తెలుసిన అనవగమ నివృత్తే హేష్ తత్వాత అజ్ఞానం ఉంది జ్ఞానం చేత అజ్ఞానం పోయిందా లేదా పోయి అజ్ఞానం అనవసరం ఉంటుంది దృష్టంహి నా దృష్టే అనుపబన్నం అనేది ఏమీ ఉండదు దృష్టేహి అనుపబన్నం నభవతి అలాంటి వాక్యం అవుతుంది మీకు అనుభవాలకు వస్తుంటే అది యుక్తియుక్తము కాదు అని అనకూడదు ఇప్పుడు మీకు వామని భ్రమపడ్డారు భయం వేసింది ఎవడో దీపం బ్యాటర్లేట్ వేశాడు అది త్రాడని తెలుసుకున్నారు భయం పోయింది తెలుసుకోవడం అవసరమా కదా తెలుసుకోవడం సార్థకమైందా లేదా అయింది ఎందుకంటే తెలుసుకోవడం వల్ల భయం పోయింది కదా కాబట్టి తెలుసుకోవడం వ్యర్థమని ఎలా అనగలవు ఒకసారి తెలిసేసిన తర్వాత ఇంకోసారి తెలుసుకోవడం అనవసరం కాబట్టి అవగమ అనవగమ నివృత్తే అవగమ అంటే తెలియడం తెలియడం ద్వారా తెలియకపోవడం పరిస్థితి తొలగిపోయినది కాబట్టి తెలియడము అనర్థకము అనడానికి వీల్లేదు దృష్టత్వాత ఇది మన నేను అపూర్ణుడను అనుకుని అంటే మరి ఇవన్నీ జ్వరం ఊపిరిగా దీన్ని వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మనస్సులో మారుజెట్ట మరి పెడుతున్నాను మీ మనస్సులో ఏదైనా క్లేషము చింత బెంగా ఇలాంటివి ఉన్నాయనుకోండి మీరు ఏకాంతంలో కూర్చుని మీ బ్రహ్మత్వాన్ని మీరు భావన చేయండి అహం బ్రహ్మాస్మే నేను పూర్ణుడే ఆ చైతన్య స్వరూపుడు ఆ చైతన్యమునందు వాసనల కారణంగా ఎంగు మూటగట్టిన వస్త్రశకలమునకు ఇంపు వాసన ఉన్నట్టుగా ఆ బుద్ధిలో ఈ భయాలు బెంగలు ఇవన్నీ ఒకప్పుడు ఉండి ఉంది అవి ఉండి వాటి వాసన ఇంకా పోదు ఆ కారణంగా ఆ భయములు అన్నీ అప్పుడప్పుడు పైకి వస్తూ తప్ప అవి యథార్థములు కాదు నేను కోరులుడను బ్రహ్మ కుడు అని మీరు తెలుసుకుంటే మీకు వెంటనే కొంచెం మనస్సు తెలియకపోతుంది అజ్ఞాత మెడిటేషన్ చేశారనుకోండి అనానిమస్ మెడిటేషన్ చేశారనుకోండి బరువు తగ్గినట్టుగా మీరు అనుభవానికి వస్తుంది కాబట్టి తెలుసుకోవడము ప్రయోజనకరమా కాదా ప్రయోజనకరము దృష్టత్వాత అనుభవంలో ఉన్నదాన్ని ఎలా కాదంటారండి ఇప్పుడు త్రాడుపై పాము ఎందుకు కనపడుతుంది త్రాడుకి పాముకి ఏమీ సంబంధం లేదు అంటే ఎలా అడుగుతుంటుందండి వాడు త్రాడుని చూసి పాముని భ్రమ పడుతుంటే అది పనికిరాదని అలా పెట్టింది ఉన్నది భ్రమ తొలగడం ఉన్నది జ్ఞానము చేసే కొనేది చేస్తుంది కాబట్టి అవగమము వ్యర్థము అనే మాట సరికాదు ఒకసారి అవగమం కలిగిన తర్వాత శాస్త్రము అనర్థకము పర్వాలేదు అంగీకారంగా అలా ఉంటుంది ఎందుకంటే వీటిని ఎంటైర్లీ టెక్నికల్గా సెటిల్ చేయడం కష్టం అవుతుంది కొంత అనుభవాన్ని జోడించుకుని చెర్లు చేసుకోవాలి పూర్వపక్షం తన్ని వృత్తే అనుపత్తి ఏకత్వే ఇది చేతి అంటే చూడండి అజ్ఞానము అనవగమము అంటే అజ్ఞానము అజ్ఞానము తొలగుట కూడా అనవసరం ఉంటుంది ఎందుకంటే ఉన్నదేమిటి బ్రహ్మ రెండవది లేదు కాబట్టి రెండవది లేనప్పుడు ఈ అజ్ఞానం అనేదాన్ని ఇది అనవసరం అనుమల్ అంటుంది తన సిద్ధాంతం నా అదీకారం కాదు ఎందుకని దృష్ట విరోధాత్ ఎప్పుడు కూడా కనపడేదానికి కనపడడం అంటే అనుభవం దృష్టాంటే అనుభవం అనుభవ విరుద్ధంగా మీరు చెప్పకూడదు విరుద్ధంగా చెప్పకూడదు ఎందుకంటే ఏకత్వము ఉన్నది ఏకత్వము సత్యం కానీ వీడు అజ్ఞానం చేత అనేకత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇది అనేకత్వంలో ఉంటాడు ద్వేతంలో బతుకుతూ ఉంటాడు ద్వేతాన్ని కల్పించుకుంటాడు జీవం కల్పయతే పూర్ణం నానాభావాన్ని పృథగ్ విధానం ముందు జీవో జీవభావాన్ని కల్పించుకుంటాడు జీవభావాన్ని అంటే ఎలా కల్పించుకుంటాడో తెలుసుకోండి అహం సుఖీ దుఃఖీ అహం కర్త అని కల్పించుకున్నాడు కర్తృత్వ హోత్రుత్వం దీవభావం నేను మామూలుగా నిద్రలు వేస్తూనే అహం సుఖి అహం బుద్ధి అని కల్పించుకుంటాను నేను కర్ అహం కర్త అని కూడా కల్పించుకుంటాను ముందు జీవుడిని కల్ప జీవాన్ని కల్పి జీవతత్వాన్ని కల్పించుకుంటాను నేను జీవుడు ఇంకా తర్వాత దేహము ఇంద్రియములు అది పూర్వజన్మ ఉత్తర జన్మ పుణ్యము పాపము ఇది గోలతో వస్తుంది నానాభావాన్ని ప్రసా కల్పించుకుంటాను కాబట్టి కల్పన ఉన్నది కల్పన అనేది ఉన్నది ఆ కల్పనను పోగొట్టడం అవసరము కల్పన పోతూ ఉంది కల్పన పోయి వీడికి ఒక ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది ఈ పరి ఈ పరిస్థితి ఉన్నది ఉన్నది ఒక్కటే ఆత్మ చైతన్యం తప్ప ఇంకేమీ లేదు అయినా కూడా ఈ కల్పన కల్పన వలన బంధము అవగమము దాని వలన ముక్తి ఇవన్నీ అనుభవానికి వస్తుంటే ఇవన్నీ అనవసరము ఉన్నది ఒక్కటే కదా అనే ఆర్గ్యుమెంటు సరికాదు ఒకటి దృష్ట విరోధ అనుభవానికి విరుద్ధంగా చెప్పకూడదు ఎప్పుడు కూడా అనే వివరిస్తున్నారు దృష్ట్యనక అనుభవం కన స్పష్టంగా కనబడుతోంది ఏమిటి ఏకత్వ విజ్ఞాన దేవా అనగమ నివృత్తి నేను నేను బ్రహ్మను నేను పూర్ణుడను అనే విషయం వీడికి తెలియకపోవడం వీడు అజ్ఞానంలో ఉండడం వాడిని అనవగమం అప్పుడు వీడికి ఏకత్వ విజ్ఞానం కలగడం వీడు వేదాంతాన్ని అధ్యయనం చేసి శ్రవణ మరణాలు చేస్తే అహం ఏకహ ఆత్మ నేను అనే ఏకత్వ విజ్ఞానం కలగడము తద్వారా అంతకు ముందు తొలగి వీడికి శ్రేడము కలగడము ఇవన్నీ కూడా అనుభవంలో ఉన్నాయి దృష్టి అనుభవంలో ఉన్నదాన్ని ఇది సరే ఇది పొసగదు అని అన్నానికి వీర్లేదు విషయమానమీ అనుపపదనం ఇది బ్రువతృష్ట విరోధ సభవాలు కనబడడం అంటే కంటి కనబడడం అని కాకుండా అనుభవానికి వస్తున్నది కాదు అని కనుక మీరు మాట్లాడినట్లయితే అది అనుభవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నట్లు కొంతమంది అలా ఉంటారు ఇప్పుడు ఉరగ వేస్తారు ఆవకాయ పెడతారు వేస్తారు ఉప్పు ఎక్కువ ఉంది అని చిన్నవాడు అంటాడు అంటే ఆ ఉప్పెక్కు ఎందుకుంటుంది నేను కొలిచి తేజింపాలే పోషాను ఉప్పెక్కు ఎందుకు ఉంటుంది అని దబాయిస్తాను దబాయిస్తే దబాయిస్తే ఉంటుందండి రొట్లో వెతుకున్నాలో అదంతా ఉప్పు ఇంకా మళ్ళీ ఇంకా నోట్లో పెట్టుకునే పరిస్థితి లేదు అవి ఆ ఉప ఎందుకు ఉంటుందంటే నేను కరెక్ట్గా తోకం వేసి గేటింగ్ పావంటే గేజీని పావే పోసానని అలా దబాయిలు చేసి అలాగా జబర్దస్తి చేసేసి ఆ ఎద్రవాళ్ళి రోజు గుడిస్తే పని ఎక్కడ అలా చేయొచ్చా అలా చేయకూడదు కాబట్టి అజ్ఞానము అనుభవానికి వస్తుంటే జ్ఞానం వచ్చే అజ్ఞానాన్ని తొలగించి అంతకుముందు అనుభవానికి వచ్చిన బంధము భయము తొలగిపోయి వీడు ఫ్రీడమ్ అని వీడు అనుభవిస్తూ ఉంటే అలాంటిది ఏం లేదు అలాంటిది ఉండడానికి వీలు లేదు లాజికల్గా మేమీ కుదరము అని మీరు ఎలాంటి జబర్దస్తి చేస్తారంటే ఎక్కడ కుదురుతుందండి దృష్టం హి అనుభవంలో ఉన్నదాన్ని అనుకోవడము అనే మీరు మాట్లాడినట్లయితే దృష్ట విరోధము అనే దోషం మీకు వస్తుంది దృష్ట విరోధి గతి అభ్యుపగమ్యతే అవునా అనుభవానికి విరుద్ధంగా ఎవడు స్వీకరించడు ఎవడు అంటే బుద్ధిమంతుడు ఎవడు స్వీకరించడం అనే అభిప్రాయం లోకంలో కేవలం విశ్వాసాల లోపడు పనులు తీసేవాడు ఉంటారు వాళ్ళ గురించి మనం చెప్పలేదు కానీ అనుభవానికి విరుద్ధంగా ఎవడు స్వీకరించడు దృష్ట విరోధాన్ని ఎవరూ స్వీకరించడానికి వీలు లేదు నకే దృష్ట అనుపపన్నమా దృష్ట అనుభవానికి వస్తూ ఉంటే అనుపన్నం నామా నా మళ్ళీ నేను చెప్పిన దృష్టి అంతే ఉప్పు రుచి అనుభవానికి వస్తూ ఉంటే ఉప్పు ఎక్కువ అవ్వడానికి వీలు లేదు ఎందుకంటే నేను కరెక్ట్గా కొలిచి వేసాను అది ఎక్కువ అవ్వదు అని మీరు చెప్తే అనుభవానికి వస్తూ ఉంటే ఎక్కువ అవ్వడానికి వీలు లేదు అంటే ఇక్కడ గుర్తుందండి అనుభవానికి వస్తుంది దృష్ ఎందుకని అనుభవానికి వస్తున్నది దుష్యుక్తము కాదు అని అనడం తప్పు అని మీరు ఎలా చెప్తారు దృష్టత్వాదేవా అనుభవానికి వస్తుంది కాబట్టి అంటే మళ్ళీ అంటారు కానీ ఉప్పు ఎక్కువైంది అదేమిటి చెప్పాను కదా నేను కొరిచి వేసాను ఉప్పు ఎక్కువ అవదు అని చెప్పాను కదా మళ్ళీ ఒప్పిపోయింది అంటున్నావు ఏమిటి అంటే మరి అలా అనుభవానికి వస్తుంది ఏం చేస్తాం దృష్టత్వాదేవా అని ఆర్జే దర్శనానుపత్తి చే అలా అనుభవానికి రావడమే కుదరదు అన్నాడనుకోండి త్రాపి ఏ శైవ యుక్తి అక్కడ కూడా ఇదే వ్యక్తి అలా అనుభవానికి రావడమే కుదరదు అంటే నువ్వు అన్నది తప్పు ఎందువల్ల అనుభవానికి వస్తుంది గనుక పృష్టత్వ్ కాబట్టి బ్రహ్మ ఎందు అజ్ఞానము ఉండను ఎవరా తెలుసినా ఆ బ్రహ్మ మీరే మీరు తెలుసుకుని అజ్ఞానాన్ని పోగొట్టుకుని బ్రహ్మగా ఉంటారు అనుభవానికి వచ్చి దాన్ని త్రోసిపరచడానికి అవకాశం మళ్ళీ పూర్వపక్షం ఇక్కడ పూర్వపక్షము ఏం పూర్వపక్షం మొత్తం లోకంలో ఉండే ద్వైతవాదాలు క్లాసు పక్ష మతాలు అన్నిటినీ కూడా చుట్టబెట్టే పూర్వపక్షం పెద్ద పూర్వపక్షం కాబట్టి ఈవేళ క్లాస్ అంతా కూడా ఇంత పూర్వపక్షమే ఉంటుంది సోమవారం నాడు దేవి ఖర్ణన ఉంటుంది కొంచెం గమనించాలి ఈవేళ వచ్చిన వాళ్ళు మళ్ళీ సోమవారం రండి పుణ్యో వైపుణ్యేన కర్మణాభవతి చూడండి బ్రహ్మ కంటే భిన్నంగా జీవుడు లేడు అని మీరు అంత జబర్దస్త్గా చెప్పేశారు బ్రహ్మ కంటే భిన్నంగా జీవుడు లేడు అని మీరు చెప్పేశారే ఈ వాక్యాన్ని ఏం చేస్తారు పుణ్యం చేసుకుని పుణ్యకర్మ చేస్తే వాడు పుణ్యాత్ముడు అవుతాడు అని అంటే బ్రహ్మ భిన్నంగా జీవుడు ఉండాలా కదా ఆ ఆ మాటను నిలబెట్టాలంటే సం విద్యా ధర్మణి సమన్వారేటే వీడు పోతారు ప్రాణం పోతుంది అందరూ పోయేవాళ్ళే ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవరు అందరూ పోతారు అందరూ పోతున్నారు ఒకసారి కాదు పోతున్నారు కొంచెం ముందు వెళ్ళి కాదు ఇలా వేయమని ఉన్నారు చోట పక్క పైకి తీసుకెళ్ళాలి కొండమంది పట్టుకెళ్ళాలి బస్సులు ఒకదాని తర్వాత బస్సు వరుసగా వస్తూ ఉంటాయి బస్సు వస్తుంది రెండు రెండే రెండు వెళ్తాడు వాడున్న యాభై మంది వేసి ఉంటాడు ఇంకా ఆపి ఆగిపోయినా ఆపేసి తల ప్లేస్ వేస్తాడు ఆ బస్సు వెళ్ళిపోతాడు బస్సు వెళ్ళిపోయిన మళ్ళీ వీడు వేల ఇంకో బస్సు బయలుదేరి మళ్ళీ అందరూ వెళ్ళి వాళ్ళే పైకి వెళ్ళి ముందు వెళ్తాడు కాబట్టి వాడు పోతాడు పోలే ముందు వీడు ఏం సంపాదిస్తాడు డబ్బు భోగాలు సంపాదిస్తారు భోగాలు అంటే ఏమిటి టీవీలు ఎయిర్ కన్షన్లు తర్వాత స్మార్ట్ ఫోన్లు ఇలాంటివన్నీ భోగాలన్నీ సంపాదిస్తారు తర్వాత రుచికములైన పదార్థములు రెఫ్రిజిరేటర్లు ఏమేమో ఐటమ్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటారు అవన్నీ సంపాదిస్తారు తర్వాత భోగాల్లో భాగంగానే భార్య పిల్లలు మానవుళ్ళు మనవరాళ్ళు ఇవన్నీ పెట్టుకుంటారు ఇవన్నీ కూడా భోగవర్గంలో భాగమే వీటిలో ఏదైనా పైకి వెళ్ళేది ఉంటుందో వీటి వీటితో వీటితో వెళ్ళేది ఎవరో ఉంటుందో ఎవరు వెనక్కి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళగారు మగవాళ్ళు శ్మశానం దాకా వచ్చి దూరంగా నిలబడతారు కొడుకులు నిప్పు పెట్టేసి వాళ్ళు వెనక్కి అడుగు వేస్తారు దేహము బూడి లేకపోయి ఇక్కడే దిగిపోతుంది సరే ఇంకా వీటితో వచ్చి చేరు పైకి పోతారు స్వర్గానికి స్వర్గాలు పరలోకానికి పోతారు ఏదో ఒకటి వీటితో ఏవి వస్తాయి రెండు వస్తాయి ఏమిటవి విద్య కర్మని విద్య అంటే ఉపాసన కర్మ అంటే కర్మ పుణ్యకర్మ చేస్తే అది వీటితో పాటు వస్తుంది పాపకర్మ చేస్తే వీటితో వస్తుంది విద్య అంటే ఉపాసన వీళ్ళు కుక్కను ఉపాసన చేసేటనుకోండి ఆ కుక్క ఉపాసన ఫలం వీటితో పాటు వస్తుంది ఇంకొకటి పిల్లిని ఉపాసన చేస్తాడు అవి వస్తుంది ఆ ఫలం వస్తుంది వీటితో ఆ సంస్కారం వస్తుంది వాసన వచ్చేస్తుంది అంటే వీడేమో ఒక శుభ్రదేవతను ఉపాసన చేస్తాడు అది వస్తుంది లేకపోతే ఒక సాత్వికమైన దేవతని రామున్నో కృష్ణున్నో ఉపాసన చేస్తాడు అది వస్తుంది అన్నీ వస్తాయి అని చెప్తాడు సం విద్యాకర్మని సమన్వాత భయటే అంటే వెనకాలం వస్తాయి విద్యాకర్మ అది రెండే వస్తుంది ఇదే ఏరీ రావు వీడు పోవేసిన వేరీ వీడు నాలుగు ఫ్లాట్లు రెండు ఫ్లాట్లు కార్లు ఇవన్నీ పెట్టుకుంటాడు ఏమీ రావు కాదు వీరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందంటే మరి ఇంత మీరు మర్చిపో రిజిస్టర్ పోవాలి వీడు విల్లు రాయలేదు ఇక్కడ రాకపోతే రాగిపోవడం అంటే అన్ని ఎక్కడ వీలు పోతాడు వీళ్ళు రాయలేదు కదా ఆ ఒకటి ఆ పీస్ ఆఫ్ ప్రాపర్టీ వీటితో పాటు అక్కడ పైకి ఏమి ఏమి చాలా విదూరమైన విషయం జన్లు తెలుసుకోరు అసలు ఆలోచించుకుంటే ఏమి వైరాజు ఊరికే వీటన్నిటినీ పట్టుకుని వెళ్ళాలిదేమి విద్యాకర్మని సమన్వాతమైతే అని చెప్పారు ఇదంతా చెప్పేప్పుడు ఎవరికి చెప్పి ఎవరి గురించి చెప్తున్నారు చెప్తాను ఆ పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు ఉన్నాడనే చెప్తున్నారా లేదంటే పరమాత్మగా చెప్పేస్తున్నారా ఇవన్నీ పరమాత్మ కంటే ఈ గోళంతను దూరపక్షం ఈ రైతులు హోరంతో మంత బోద్ధ కర్త విజ్ఞానాత్మ పురుష పురుష అంటే జీవుడు జీవుడు అంటే ఎవడండి ఎవడేమిటి జీవుడు అంటే సంకల్పాలు చేసేవాడు జీవుడే నేను పని చేస్తాను ఆ పని చేస్తాను అని సంకల్పించేవాడు వాడే తెలుసుకునేవాడు వాడే చేసేవాడు వాడే వాడు విజ్ఞానమయుడు విజ్ఞానాత్మ అనే విజ్ఞానమయ ఆ మనస్సు విజ్ఞానం అంటే బుద్ధి ఆ బుద్ధినే వాడు స్వరూపం ఆత్మాంటే స్వరూపం వాడు పురుషుడు అంటే మనిషి జీవుడు అని మనకు ఉపనిషత్తు చెప్తాడు ఇత్యవమాధి స్మృతి స్మృతిన్యాయభ్యస్మాత్ విలక్షణ అన్యస్సంసారి అలగమ్యతే నేను ఎప్పుడైతే పూర్వపక్షం అంతా తీసుకెళ్ళి కొంచెం డైవర్ట్ చేసి ఒక స్వయం రాసుకుంటే అది ద్వైత పక్షం ద్వైతపుస్తం ఇటువంటి స్మృతులు ఎన్నో ఉన్నాయి వీటికి తగ్గ ఉన్నాయి ఇంక ఇప్పుడు అన్నీ కూర్చే ఎక్కర్లేదు తర్వాత న్యాయం యుక్తులు ఉన్నాయి యుక్తులు ఏమిటి మీరు పూజ చేసుకుని దేవుడికి పూజ చేసుకుని దేవుడు అనుగ్రహం పొందుతున్నా పొందడానికి మీరు ఉపక్రమిస్తూ ఏవిడే నేను అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాయా నా అప్లికేషన్ మీ దగ్గర పెండింగ్లో ఉంది మీరు దాన్ని శాంక్షన్ చేయండి ఒక కొంత భూమి కోసం నేను అప్లై చేసుకున్నాను మీరు దాన్ని శాంక్షన్ చేయండి అని మనం ప్రార్థిస్తూ నేను నువ్వు నేనే నువ్వు నువ్వే నేను అంటే ఆయన ఏం చేస్తాడు నేనే కలెక్టర్నే అన్నారు కొన్ని ఏం చేస్తారు అసలు మీకు తెలుసుకోలేదు క్రైస్టుని ఎందుకు ప్రూసిఫై చేశారు ఐ హమ్ ది కింగ్ అన్నారు ఐ ఆయన ఏమన్నాడంటే ఐ ది కింగ్ ఆఫ్ ది డివైన్ కింగ్డమ్ అన్నాడు ఆయన అయితే తనే కింగ్ అంటున్నాడు అంటే ఆ భార్య వెనకాల నుంచి పెట్టింది నీ నీ నీ సింహాసనం గురించి అనడం లేదు ఆయన ఆయన డివైన్ సింహాసనం తనుడు అంటున్నాడు తప్ప నిన్ను చూసుకుంటు ఆయన ఏమో అంటలేదురా బాబు నువ్వు ఆయన్ని శిక్షించక్కర్లేదు అని భార్య వెనక్కి నుంచి చెప్తుంది పైలట్ కూడా శిక్షించడానికి ఇష్టపడ్డరు ఎందుకంటే అతని సింహాసనం ఏమో అంటలేదు డివైన్ కింగ్డమ్ అయితే ఈ ద్వైతవాదులు ద్వైతవాదులు అంటే జ్యూస్ ఆ టైంలో ఉన్న జ్యూస్ వాళ్ళు వాళ్ళు దేవుడే నేనని అన్నానికి వీల్లేదు అలా అన్నట్లయితే దైవాపరాధము కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు ప్రూస్ఫైస్ ఉన్నారు ప్రూసిఫై చేశారు కేవలం అద్వైతం మాట్లాడినందుకు ధాను ఐఎన్ ది కింగ్ అంటే మరి అద్వైతం కదా ఐఎన్ ది కింగ్ ఆఫ్ ది డివైన్ కింగ్డమ్ అంటే అద్వైతం మాట్లాడినందుకు గాను ఆయన్ని పురుషిఫై కాబట్టి సో అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్లు వాళ్ళ యుక్తులు అంత బలంగా ఉంటాయి శృతులు స్మృతులు యుక్తులు సో మీరు ఇంకో యుక్తి ఉంది వహితుల యుక్తి పూర్వం రాజులు మహారాజులు ఉండేవారు ఆ కోట బొమ్మల దగ్గరికి వెళ్ళి కోట బొమ్మలపై అర్థత ఉంటుంది అక్కడ భటులు ఇటు స్కూలాలు బల్యాలు కొట్టుకుని నిలబడతారు అక్కడ దగ్గరికి వెళ్ళి ఈ సామ్రాజ్యానికి రాజును నేనే అని మీరు అని చూడండి ఏమవుతుందో ఏమవుతుందో తెలిసినా వాళ్ళిద్దరు ముందు అర్జెంట్గా వీళ్ళని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి దివాన్జీ దగ్గరికి తీసుకెళ్తారు ఆ దివాన్జీ రాజు గారితో చెప్తారు రాజు చాలా తీసే వెళ్ళారు రాజుగారి కాఫీ టౌస్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు వాళ్ళ విషయం ఇంకెందుకు ఆలో ఉంటారు అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు అప్పుడు ఆ వార్త నివారణకి మళ్ళీ వీడలు పెట్టారు అప్పుడు దీనికోసం వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు తప్పులతో తల నరిచేందుకు వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు ఇదంతా ముచ్చగట్టిన నాటకంలో బాగా వర్ణించాలి వాళ్ళకి సమాచారం ఇస్తారు వాళ్ళు వెయిటింగ్లో ఉంటారు ఎవరైనా క్యాంజీ ఉంటే నడికేయడానికి వాళ్ళకి సమాచారాలు ఇవ్వగానే వాళ్ళు ఇదే ఇదే సార్ అన్నట్టుగా బాధుడు వ్యక్తికి వెళ్ళి వీటి తాను తీసేస్తారు కాబట్టి నేనే రాజును అంటే ఎలా ఉందో చూశారు ఆ అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి నేనే దేవుణ్ణి అంటే న్యాయం న్యాయం అంటే యుక్తి కాబట్టి శృతులు స్మృతులు న్యాయములు ఉన్న బట్టి పరమాత్మ కంటే వేరుగా విలక్షణ వేరు లక్షణములు కలవాలి పరమాత్మ సర్వజ్ఞుడు వీడు అల్పజ్ఞుడు పరమాత్మ సర్వశక్తివంతుడు వీడు అల్పశక్తిమంతుడు పరమాత్మ ప్రభుడు వీడు దాసుడు అది విలక్షణ అన్య భిన్న వీడు సంసారి పరమాత్మ అసంసారి ఉన్నాడు జీవుడు అనేవాడు వేరుగా ఉన్నాడు అని మనకి స్పష్టంగా తెలుసుకోండి చూడండి పూర్వపక్షం ఎలా ఉన్నాడు చాలా పెద్ద పూర్వపక్షం సద్విలక్షణ పరహ పరమాత్మ కంటే వేరుగా జీవుడు ఉన్నాడు ఆ జీవుడు కంటే వేరుగా పరమాత్మ ఉన్నాడు స ఏష నేతి నేతి వాళ్ళ నేత నేతని అలా చెప్తాడు స ఏష నేతి నేతి అంటే ఈ జీవుడు కాదు పరమాత్మ వేరే ఉన్నాడు జీవుడు కాదు అని చెప్తాడు స ఏష నేతి ఈ పూర్వపక్షం చాలా డేంజర్ పూర్వపక్షం ఉన్నది అదే సేష నేతలేటి అంటే ఆ ఈ పరమాత్మ కారణము కాదు కార్యము కాదు తర్వాత ఆ పరమాత్మ నిషేధములకు అధిష్టానము అన్ని నిషేధములు ఆ పరమాత్మ ఎందు పర్యవసానం చెందుతాయి అని చెప్తారు అవి పరమాత్మకు అన్వయిస్తాయి తప్ప జీవుడికి అన్వయించవు ఆ పరమాత్మ కారణము కాదు కార్యము కాదు జీవుడు ఏమిటవుతాడు కారణమవుతాడు కార్యమవుతాడు హేతు ఫలరూపంగా ఉంటాడు ఇప్పుడు కర్మ చేసుకునే సుఖాన్ని అనుభవిస్తాడు కర్మ చేసుకుని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు వీడే కారణమవుతాడు ఇప్పుడే కార్యం అవుతాడు కార్యం అంటే భోక్త కారణం అంటే కార్య కాబట్టి సహేష నేతి నేతే అనే వాక్యము ఈ జీవుడి కంటే విలక్షణమైన ఒక పరమాత్మని మనకి చూపిస్తూ ఉంటాడు అంటే ముందు వాక్యాలు పరమాత్మ కంటే విలక్షణమైన జీవుణ్ణి చూపిస్తూ ఉన్నది ఇంకా అశనాయా ఆత్మా అపహత ఆత్మాజరో మృత్యు ఏమంటే ఒక ఆత్మ ఉంది యహ ఆత్మ ఏ ఆత్మ కలగో ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ కలిసిన దానికి ఆకలి లేదు దశికలేదు అది జీవుడు పరమాత్మ లేకుండా ఎందుకంటే జీవాత్మకి ఏమున్నాయి ఆ తెల్లారితే ఆకలి తప్పిందోటి జీవి బతుకు రాదు కాబట్టి పరమాత్మకి ఆకలి తప్పిక ఉండదు తర్పణాలు ఇస్తారు ఎందుకు ఇస్తారు ఆ జీవుడికి దప్పిక ఉన్నది కనుక పిల్లలు వేస్తారు ఎందుకని ఆ జీవునికి ఆకలి ఉన్నది కనుక పరమాత్మకి దర్పణాలు పిండాలు ఉంటాయా ఉండవు ఎందుకని ఆయన ఆకలి తప్పి కనుక తీర్తుడు కనుక తర్వాత పాప పాపపుణ్యములు లేనివాడు అప అంటే ఆ ఆత్మ పరమాత్మ జీవాత్మ పరమాత్మ అవుతుంది జీవాత్మ అవుతుంది వీరి అకహా వృద్ధార్త్యం లేనివాడు అంటే పరమాత్మ ఉందా జీవాత్మ ఉందా పరమాత్మ అవుతుంది ఎందుకంటే ఉండమే ఉంటుంది వీడు వృద్ధాత్మ పింఛను పుచ్చకంతో నేనే పరమాత్మను ఎలా అనగలుగుతాడు ప్రతివాడు వృద్ధాత్మ్య పింఛను పుచ్చుతోనే ఉంటాడు తక్కువ ఎక్కువ కాబట్టి వీడు వృద్ధ జీవుడు అవుతాడు తప్ప పరమాత్మలో అవుతాడు వీరు వృత్తి సాగు లేనివాడు పరమాత్మ వీడు రావడానికి సిద్ధంగా ఉన్నాను ఈ పరిస్థితుల్లో జీవుడే దేవుడు అని ఎలా అంటారు ఒక ఆయన అంటుంటే విన్నాను నేను ఏదో మరి వీళ్ళు ఎలా అంటున్నారండి నేనే దేవుడు అనేస్తున్నారు వీళ్ళు వాళ్ళని చూస్తే నాకేమో నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు వాళ్ళని ప్రశంసించాలి వాళ్ళని సిట్టాల్లో తెలియట్లేదు లేకపోతే వాళ్ళని జాలిపడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నేనే దేవుడు ఈ వ్యక్తుల గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పెద్ద స్వామి ఉండగా కూడా నేను నోరుదారడం నాకు ఇష్టం లేదు ఒక స్వామి ఏతస్యవా అక్షరస్య ప్రశాసనే ఓ గా పక్కనే గాజీ అని ఉంటుందా ప్రశాసనే పక్కనే ఉంటుంది గార్జీ ఓ గాజీ మీ అగ్నివంతుడు చెప్తున్నాడు ఆ పరమాత్మ అక్షర పరమాత్మ ఆ పరమాత్మ యొక్క అజిమాయిషీలో ఈ జగత్తంతా ఉంది అంటే మరి పరమాత్మ జీవుడు ఒకటే ఉంటాడా ఆ జీవుడు ఆ ప్రశాసనంలో అధిమషిలో ఉండేవాడు జీవుడు అధిమహి చేసేవాడు పరమాత్మ ఇత్యాది శృతి కాబట్టి శృతులు స్మృతులు పరమాత్మ కంటే జీవుడిని భిన్నంగా చూపిస్తున్నాయి చూడండి శంకర్లు ఎలా తింటున్నారో కూరగట్ ఇంకా కనాత అక్షపాతాది తర్కశాస్త్రేషు చ సంసార విలక్షణ ఈశ్వర ఉపపత్తి సాధ్యతే తర్కశాస్త్రములను ఉన్నాయి తర్క అంటే ఎగరువాడు చుట్టిందాన్ని మనం మనం ఖండించిందాన్ని ఎదురువాడు ఖండిస్తారు కానీ తర్క అంటారు తర్క అనే మాట కృతి అనే ధాతూ ఇంటికి కృతి కర్తనే సీజరింగ్ అంటారు ఎప్పుడైనా మీరు ఈ పూర్వకాలం టైలర్స్ దగ్గరికి వెళ్తే ఆ పెద్ద టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద ఈ కట్ ఈ వస్త్రాన్ని వేసి చొక్కా వస్త్రం వేసి దాని మీద ఇలాగా పెన్సిల్తో బీతలు పెట్టి క్యాట్ క్యాట్ కట్ కట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా క్యాట్ కట్ కట్ క్యాట్ అలాగే వాడు కొనదే పుట్టాడు వేరే ఉంటారు అతను కట్ చేయడమే అతను కాదు దాన్ని తక్కువ చెప్పింది సీజర్ చేస్తూ యుక్తులతో ఎదరవని చెప్పింది కాదలుతో ఉంటాడు అలాంటి తర్కశాస్త్రాలు ఎన్ని ఉన్నాయి కణాదశాస్త్రము అంటే వైశేషిక శాస్త్రము అక్షపాద శాస్త్రము అంటే నైయాయికము నైయాయిక అక్షపాద శాస్త్రము ఆదిశబ్దం చేస్తే కపిల శాస్త్రము అంటే సాహిత్య శాస్త్రము ఈ శాస్త్రాలన్నింటిలోనూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి యుక్తులు ఉపభుత్తు అంటే యుక్తి పెట్టి వాళ్ళు ఏం నిరూపించారో తెలుసునాండి ఈ సంసారీ జీవుడున్నాడే వీటికంటే భిన్నంగా ఈశ్వరుడు అనేవాడు వేరే ఉన్నాడు అని వాళ్ళు నిరూపించినారు సంసార దుఃఖాపనయాథ్యత్వ ప్రవృత్తి దర్శనాత్ కుటమన్యత్వం ఈశ్వరాత్ సంసారిణ అవగమ్యతే వీడు సంసారంలో దుఃఖాలు పడుతూ ఈ దుఃఖాలను పోగొట్టుకోవడం వీడి కోరిక అపనయా అంటే దుఃఖములను పోగొట్టుకుంటే వీడి కోరిక ఆ కోరిక కోసం వీడు ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు బస్సు ఎక్కి తెరపటి వెళ్ళి క్యూలో నిలబడతాడు ఎందుకోసమని వీడు సంసారి వారికి ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవడం కోసం ఆ కోరికతో ఆ పనులు జరిగిన చేస్తూ వాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే బస్సు ఎక్కడం క్యూలో నిలబడ్డాము మళ్ళీ ప్రార్థన చేయటం అనవసరం కదా వాడి చూడండి మీరు వారి వారి యాక్టివిటీ చూడండి ఎలా ఉంది వారు కోరుకుంటున్నాడు లేవని దుఃఖాలు పోవాలని కోరుకుంటున్నాడు నేను సంసారని దుఃఖాలు పోవాలని కోరుకుంటున్నాను పూజలో వీచేసుకుంటున్నాడు దీన్ని బట్టి మీకేం తెలిసింది స్ఫుటం స్పష్టంగా తెలిసింది ఏమిటి ఈశ్వరాకు సంసారినహా నియత్వం అవధము సంసారి కంటే ఈశ్వరుడు వేరు ఈశ్వరుడు కంటే సంసారి వేరు అని మనకి స్పష్టముగా తెలుతున్నది అవాక్యనాదర అనేపాథాస్ ఇలాది ఇది శృతి స్మృతిభ్యవాక్యనాదర అనేది చాంద్రోజుల్లో మంత్రమం దానికి అర్థం ఏంటంటే పరమాత్మ ఎందు వాక్కు లేదు సంభ్రమము లేదు ఆదరము అంటే సంభ్రమము తొట్టృపాటు పరమాత్మ మాట్లాడడు వాక్కు లేదు ఆయన అవాకి వాక్ విద్యతే జస్విన్ అవాకి ఆయన ఎందుకు వాక్కు లేదు ఆయనేం మాట్లాడ్డావు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి మాట్లాడడం చూసారా మీరు ఆయన మాట్లాడాల కూర్చొని ఉంటారు వీళ్ళు వెళ్ళి అకౌంట్లోకి చెప్తారు ఓ నాటకం ఆడు వస్తారు వీళ్ళు వెళ్ళి ఆయన ఏం మాట్లాడడం వీళ్ళు బయటకు వచ్చి తాళపేసామని చెప్తాడంటే ఈ రోజు అకౌంట్లో వెంకటేశ్వర స్వామిని సమర్పించాము స్వామి అనుమోదించాడు అని అది వీడు అడుక్కోవడమే ఇదే చుమ్ముతుంది ఇదే చిరంజీవి ఆయనే మాట్లాడు అయినా అవాకి సంభ్రమము అంటే తొట్టుపాటు ఎవరికి ఉంటుంది జీవులకు ఉండదు ఇప్పుడు చెప్పండి మీరు అవాకి అనాదర అనంతరం చూస్తే మీకు దేవుడు జీవుడి కంటే భిన్నుడు అనిపిస్తుందా ఆ తర్వాత ఏ పార్థార్జున నాకు ఈ లోకంలో చేయాల్సిందేమీ లేదు కర్తవ్యం అంటే ఏమీ లేదు అని ఆయన చెప్పాడు జీవుడికి కర్తవ్యం ఉంటుందా యొక్క గురు కర్మైవత స్వాత్వం కర్మణ్యేవాధికారస్తే అని చెప్పారు కదా ఒక కర్తవ్యం ఉంటుంది జీవుడికి ఆయనకేమో ఆయన చెప్తున్నాడు కదా నాకేం దేవుడే జీవుడు జీవుడే దేవుడే ఎలా అంటావు ఇంత విస్తృతమైన పూర్వపక్షం చెట్లా ఇక్కడ ఈ ఆ బ్రహ్మాస్తున్నా ఉంది ఇంకా సోన్వేశ్వహ సవిజిజ్ఞాసి అని ఆ పరమాత్మను వెతికి తెలుసుకోవాలి అంటే వీడు వెతికి వాడు వెతడి పడి ఒకటేలా అవుతుంది వీడు వేరే ఉంటాడు వీడు వెతికి తెలుసుకునే పరమాత్మ వేరే ఉంటాడు సంవిధిత్వా నలిప్యతే ఆ పరమాత్మను తెలుసుకుంటే వీడికి పాప సంబంధం పాపలేపము ఉండదు అంటే ఏమైంది ఇక్కడికి వీరు వేరు పరమాత్మ వేరు బ్రహ్మ విరాత్మో అతి పరం బ్రహ్మను తెలుసుకున్నవాడు మోక్షమును పొందును అంటే వీడు జీవుడు తెలుసుకునేవాడు వేరు తెలియబడే బ్రహ్మ వేరు ఏకదైవాలు ద్రష్టం ఎమేత ఐదు గంటల నుంచి దేవతలు ఉన్నారనుకో ఒకే దేవత ఉంటాడు అందరినీ ఒకే దేవత రూపంగా నువ్వు తెలుసుకో అని చెప్పారు అంటే దాన్ని బట్టి మీకేం తెలిసింది ఈ తెలుసుకునే జీవుడికంటే ఈ దేవతలందరూ వేరువేరుగా ఉన్నారని తెలిసిందా లేదా ఆ దేవతలందరూ వేరువేరుగా ఉన్నారు ఆ దేవతలందరూ కూడా ఒకే పరమాత్మలో కలిసిపోతారు జీవుడు మాత్రం ఇలా విధిగా వేరుగానే ఉంటాడు శాస్త్రోపదేశము అనుసరించి ఈ పరమాత్మను రెండవది లేని విజ్ఞాన ధనముగా దర్శించాలి అని అర్థం ఏకదైవాలు ద్రస్ట్యం అంటే ఈ పరమాత్మను రెండవది లేని విజ్ఞానధనముగా దర్శించవలేము అని ఎవడు దర్శించాలి దీవుడు దర్శించాలి అంటే దీవుడి కంటే మన పరమాత్మ భిన్నం అనేది వచ్చింది కదా యోవా ఏకదక్షరంగా అస్మాల్లోకాయికి సృపణ అని వాక్యం పూర్తవుతుంది ఓ గార్జి ఎవడైతే ఈ పరమాత్మ తెలియకుండా ఈ దేహాన్ని విడిచిపెడతాడో వాడు అయోగ్యుడు భ్రష్టుడు అనే ఎవరంటారు వాడు పరమాత్మ అంటారా జీవుడు అంటారా జీవుడు అంటారు పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నవాడా లేదా పరమాత్మ పరమాత్మను తెలుసుకోకుండా పోయినప్పుడు ప్రాణత్యాగం చేసిన భ్రష్టుడు అంటే వాడు కొత్త తిరుగుతూ ఉంటే వా పరమాత్మలే తిప్పుతున్నట్టే జీవుడు వేరే సమేవీరో విజ్ఞాయా బుద్ధిమంతుడు ఉన్నవాడు ఆ పరమాత్మని తెలుసుకుని చేరాలి బుద్ధివంతుడు పరమాత్మను తెలుసుకోవాలి అంటే బుద్ధివంతుడైన జీవుడు వేరు పరమాత్మ వేరు ధనుషరో హ్యాత్మ బ్రహ్మతల్ లక్ష్యముఖ్యతే ఓంకారము ధనుస్సు ఆత్మ బాణము పరమాత్మ లక్ష్యము ఈ ఆత్మ వెళ్ళి ఆ పరమాత్మని చేరుకోవాలి అని ఉంది ఇప్పుడు ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మ లక్ష్యము అని వేరు కాబట్టి జీవాత్మ లేరు పరమాత్మ లేరు కాబట్టే ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మని చేరుకోవాలి అని చెప్పడం అంటున్నాడు రెండు ఒకటే అయిపోతే ఇది చేరుకోవడం లేదు ఏమీ లేదు కాబట్టి పరమాత్మ పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు మనం ఇక్కడ ఉంటాం అదే లెక్క అంతేకాని నేనే దేవుడు నువ్వే దేవుడు ఏమిటి ఉంటాను అని కోరు ఇత్యాది కర్మకర్తృ నిర్దేశాత్ కర్త వీడు జపం చేయి కర్త ఎవడు వీడు చేయాల్సిన కర్మ ఏమిటి జపం దేవత ఎవడు పరమ భేదం స్పష్టంగా ఉంది కదా తెలుసుకోవాలి వీడు తెలుసుకునేవాడు కర్త తెలియబడేది పరమాత్మ కాబట్టి కర్త అను కర్మ తెలుసుకునేవాడు తెలియబడేది ఒకటవ చేసీవాడు చేయబడేది ఒకటవడు సర్వత్రా కర్తృకర్మ నిర్దేశం కనబడుతోంది కనుక కర్తజీవుడు పరమాత్మ కర్మ అలా చేసీవాడు పూజింపబడే దేవుడు ఒకటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు నేనే స్వామిని మొదలు పెడతారా సత్యనారాయణ వ్రతం నేనే సత్యనారాయణ స్వామిని నేనే ప్రసాదం భక్షిస్తాను నేనే భూపన్నాటే వేస్తుంటాను అని అలా ఉంటుందని కాబట్టి భయంకరమే సత్యమే ఇంకా ముమోక్షో గతి మార్గ విశేషోప విశేష దేశోపదేశా అది మోక్షం కావాలా ఇంకోటి ఉన్న మధ్యలో అంటే కొంత సంగ్రహం చేశాను దానికి మరి యొక్క కారణం ఏంటంటే మోక్షమును కోరువాడు సంగ్రహం చేశాను మోక్షమును కోరువాడు ఉంటాడు వారికి ఈ వారికి గమనాన్ని చెప్పాడు నువ్వు ఉత్తరాయణ మార్గంలో వెళ్ళాలి అని చెప్పింది మోక్షం కావాలంటే వీళ్ళ వైకుంఠం వెళ్ళాలి అని చెప్పినట్టు మార్గంలో ఉత్తరాయణ మార్గంలో వెళ్ళాలి అని చెప్పింది కాబట్టి జీవుడులో పరమాత్మ ఒకటైతే శృతి గమనం చెప్తుందని చెప్పండి చెప్పింది మరి తర్వాత మార్గ విశేషాన్ని చెప్పింది ఈ మార్గంలో వెళితే నువ్వు చేస్తావు అని చెప్పింది ఆదిత్య మండలాన్ని అని దేశ విశేషాన్ని చెప్పింది అది వేదంగా ఉంది ఇప్పుడైతే గతేమో వైపు మార్గమేమో విమానంలో వైకుంఠం వెళ్ళి దారి బ్రహ్మలోకం పక్క నుంచి బైపాస్ నుంచి వెళ్తుంది తర్వాత దేశం ఏమిటంటే వైకుంఠ దేశమో వీళ్ళు పురాణంలో చెప్పారు ముఖానికి గతి చెప్పారు ఒక విశిష్టమైన మార్గాన్ని చెప్పారు తర్వాత ఒక దేశాన్ని చెప్పారు అసలు భేదమే లేదనుకోండి పరమాత్మను జీవుడు ఒకటే అనుకోండి అప్పుడు ఈ గంట ఏమిటి అసతి భేదే సత్యపుతో గతి భేదే లేకపోతే ఎవరికి దేని నుండి ఎక్కడికి గమనం ఉంటుంది అంటే మా నాయనగారు అనివరు హిరణ్య గర్భ వరకు వీళ్ళు అర్థం చేసుకున్నారు హిరణ్య గర్భ వరకు భేదం ఉంటుంది కదా హిరణ్య గర్భుడు వేరు సమష్టి మనందరం ఎస్టి ఇలా మాట్లాడుతూ ఉంటారు అసలు వేద ఆ ఫైల్ మొదలవుతుంది దానికి వీళ్ళు రాలేదు ఈ బండబాయిలో అంత పైకి వీళ్ళు హిరణ్య గారు గుడి వరకునే వీళ్ళు కొడుకు వస్తారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు ఆయన అక్కడ దానికి దారి ఈ జపం చేస్తే అలాగ ఆ పుణ్యం చేస్తే అలా పోతావు అయితే ఏడు మొహం ఉంటావు అది అలాగ వీడిని అలాగే చెబెట్టడమే వేద సిద్ధాంతం అలాగే ఉంటుంది భేద సిద్ధాంతం అలాగే ఉంటుంది తదభావే చ దక్షిణోత్తర మార్గ విశేషానుపపత్తి గంతవ్య దేశానుపత్తి చేతి చూడండి జీవుడు అనేవాడు పరమాత్మ కంటే వేరే లేడు అన్నప్పుడు దక్షిణ మార్గం కొంతమంది జీవులు వెళ్తారు ఉత్తర మార్గం ఇంకో కొంతమంది జీవులు వెళ్తారు అనే మాటలు ఎందుకు త్వరగాలు అయిపోతాయి దక్షిణ మార్గంలో వెళ్ళేవాళ్ళు చంద్రమండలాన్ని చేరుకుంటారు ఉత్తర మార్గంలో వెళ్ళే జీవులు ఆదిత్య మండలాన్ని చేరుకుంటారు ఇది జీవులందరూ పరమాత్మ అయితే చంద్రమండలం ఏమిటి ఆదిత్య మండలం ఏమిటి అటువంటి గర్తవ్య దేశములన్నీ కూడా అసందర్భంగా తయారవుతాయి భిన్న పరస్మాత్ ఆత్మన సర్వం వేటధూపన్నం పరమాత్మ వేరుగా పెట్టు జీవుని వేరే పెట్టారు ఈ పైన చెప్పిన శృతులు స్మృతులు శాస్త్రములు న్యాయములు ఈ గతులు గమనములు మార్గములు అన్నీ చక్కగా కోసం చూస్తూ అన్ని చక్కగా ఫిట్ అవుతాయి నువ్వేమో పరమాత్మను జీవుడు ఒక్కడనేప్పటికీ మొత్తం సిస్టమంతా కూడా కలగా కొలగం అయిపోతుంది కాబట్టి ఈ రకమైన అద్వైతము పరిచిరాదు అని ఒక పక్షం జ్ఞాన సాధనోపదేశ కర్మ అనే సాధనాన్ని ఉపదేశించారు ఈ కర్మల్ని అని చెప్పారు జ్ఞానం అంటే ఉపాసన ఉపాసన అనే శాసనాన్ని ఉపదేశించాలి కొనే ఆత్మ జ్ఞానం అనే దాన్ని కూడా ఉపదేశించాలి ఎవరికి ఉపదేశిస్తున్నారు దేవునికి ఉపదేశిస్తున్నారా ఈ కర్మ దేవుడికి తెలుసుకోవాలా సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ స్వామి కోసమా కాదుగా రామోపాసన రాముడి కోసం కాదుగా ఆత్మజ్ఞానం ఆత్మను తెలుసుకోవాలంటే పరమాత్మ తెలుసుకోవడం కాదు కాదు మీరు మేము తెలుసుకోవడం ఈ ఉపదేశములన్నీ కూడా వీరే పరమాత్మ అంటే వ్యర్థం అయిపోతాయి జన్మశ్చేత్ బ్రహ్మణ సంసారీ సత్ యుక్త సంప్రతి అభ్యుదయ నిశ్చే సో కర్మజ్ఞానయరుపదేశ్రహ్మ పరమాత్మ వేరు సంసారి జీవుడు వేరు అని కనుక మీకు చెప్పినట్లయితే ఆ జీవుణ్ణి ఉద్దేశించి ఆయన మీకు యుహలోకంలో సుఖం కావాలంటే ఈ పుణ్యకర్మలు చేసుకోవచ్చు పరలోకంలో సమయం కావాలంటే ఆత్మీయ కర్మలు చేసుకోవాలి మోక్షాన్నే కొందలుచుకుంటే ఉపాసనలు ఆత్మజ్ఞానము సంపాదించు అని మనం బోధించడానికి అవసరం ఉంటుంది అభ్యుదయానికి కర్మ నిశ్రేయసమునకు జ్ఞానము సాధనములు ఆ సాధనములను ఈ జీవుడికి బోధించవచ్చు మీరు పరమాత్మ కంటే జీవుడు అలాంటి ఉపదేశము యుక్తియుక్తంగా ఉంటుంది ఈశ్వరస్ ఆర్థకా మార్ కాబట్టి జీవుడే ఈశ్వరుడు అన్నారనుకోండి ఈ ఉపదేశాలన్నీ ఎవడికి చేసినట్టు ఈశ్వరుడికి చేసినట్టు ఈశ్వరుడికి కర్మధేయమని ఈశ్వరుడికి ఉపాసన చేయమని ఉపదేశించినట్టు అవుతుంది జీవుడే ఈశ్వరుడు అభేదం చెప్తాడు కాబట్టి కళా సందర్భముగా ఉన్నది తస్మాత్ కాబట్టి ఇదే బాగుంటుంది ఎలాగా బ్రహ్మ ఇది బ్రహ్మభావి పురుష ముఖ్యతే కాబట్టి బ్రహ్మవాడ మధ్య ఆశీతి అంటే బ్రహ్మ అంటే బ్రహ్మే కాదు బ్రహ్మ కాబోయేవాడు ప్రస్తుతానికి అబ్రహ్మే బ్రహ్మ కాబోయేవాడు కాబోయేవాడు అంటే ఎవరికో ఆయనలో దూరిపోతారని ఆయన ఏ లేఖనం వేస్తున్నాడో వీడు అనే లేఖనం ఆయనకే పవర్స్ ఉంటాయో వీడికే అదే పవర్స్ ఉంటాయి కార్ష్టి ఆయన ఏ దేశంలో ఉంటాడో వీడు అదే దేశంలో ఉంటాడు అలాగేదో అర్థం ఉంది తప్ప రేపు ఫిక్స్ అయిపోతాడు కాదు అది తర్వాత చూద్దాం ప్రస్తుతానికి బ్రహ్మబృందానికి అర్థం ఏంటంటే బ్రహ్మకాని జీవు అని అర్థం చేస్తాం ఇది చేకమైన ఆర్గ్యుమెంట్ ఎందుకని బ్రహ్మోపదేశానర్థక్య ప్రసంగా ఈ పైన చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా మీరు తరం ఎక్కించుకుంటే వాడిని ఉద్దేశించి తత్వమశి అని కానీ అహం బ్రహ్మాస్మి అని కానీ ప్రజ్ఞానం బ్రహ్మాని కానీ బ్రహ్మోపదేశం చేయడము వ్యర్థమవుతుంది అని మొదలు పెట్టు ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్ని కవర్ చేసుకొస్తారు ఏది విదిలిపెట్టరు ముందు సిద్ధాంతంతో ఉపక్రమం చేసి ఈ రేజిస్ చేసిన అబ్జెక్షన్స్ అన్నింటినీ కవర్ చేస్తారు కొంచెం ఓపిక వీటిని సోమవారం నాడు పరిశీలిస్తారు ఆదివారం బ్రహ్మసూత్ర క్లాస్ వచ్చి రండి రేపు గేత్త